మకుం చంద్రే ప్రేమ గల గంధరాజు పాదాల్కొన మాకు స్తోత్ర స్తుతిలు చెలించుకుంటాం చంద్రే అయ్యా నాకు ఉండె ప్రవీణత అయ్యా మన ప్రేమిస్తే పోన ప్రేమికునాలి స్తుతన పెట్టాలి సంనాలి మరి గోపందనమ్మ దీపలిష్ట్ అంటే పరియద్బ్ ప్లేస్ చేసి అయ్యా నాకు పాఠనత కర్తనగిరి ప్రస్తోతి సంనాలి దివయ చిన్న దేవునిని నాటాలి పట్టిచ్చుండిగా అయ్యా ధన్యవాదమేని ఈ త్వరంలో ప్రతిబిత్తునేటిలా సాటియేటి తీనిరు తీనిరు చెల సంకేటి తీనిరు అయ్యా తన ఆలోచన వినిపిస్తున్నాం తంటే అయ్యా మాటలు పరిస్థాయించేయండి నమకుండా ఆరాధన ద్వారా చదండిగా ఫలప్రదంగా చెప్తారని మమ్మల్ని తీసుకుంటే అనిపిస్తుంది వారి వేరు తెలిసిన తండ్రి ప్రేరే పంటే పాడచ్చు ఇంగ్లీష్ సాంగ్ పాడమంట తెలుగు ఇంగ్లీష్ ఏదన్నా ఒకే కదా వర్షపు వర్షతే ఉర్దు పాట పాడినా నేను సంతోషిస్తాను ముబారక్ అనే కదా ఉర్దు పాట అవును సార్ ముబారక్ దిలిపి తరీ డిజైన్ మీరే పాడుతుంటారు కదా ఎందులో వాళ్ళే పాడతారు ఆ పాట చాలా బాగుంటుందా పాట అవును కబాలి సాంగ్ అది కబాలి టైప్ ఉంటుందా కాల్ డికాయ ఫుల్ డి వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్వరీ that mana satari ajon mai hatami and i to say me pri blow smana salvari granting the na life and thee granting the karthu di shree Sharing his blood to make us free. Mercyful man of Calvary. That man of Calvary Has owned my heart for me. And died to set me free. Blessed man of Calvary.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 Blessed man of Calvary, comfort of all my earth, sweet day. Jesus, I'll meet thee some sweet day. Center of glory, delight thee. Wonderful man of Calvary, dark man of Calvary. I hold my heart from me, I die to set me free, blessed man of Calgary. Thank you. Hallelujah. Thank you. Sir. Thank you. Thank you, sir. Thank you. పరిశుద్ధ పరిశుభ్ర పరిశుభ్ర శక్తిమంతుడే తండ్రించుకోబోతుండగా ప్రభా ప్రభావ మీ మాట నుంచండి ప్రభావ చెప్పబోయే వాక్య ప్రభావి జీవితాల్లో కనబర్తీగా మార్చమని ఆయన మీరు నడిపించమని ఏసైనాములు అడిగి ప్రార్థిస్తున్నారు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఒకసారి చూసుకున్నాం అప్పుడు యహోవాసన నరులను బట్టి భూమిని మరలా సర్పించరు ఎందుకనగా నరుల హృదయంలో నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది చూడండి ఇక్కడ భ్రష్ట స్వభావం మనుషులకు భ్రష్ట స్వభావం అనేది భ్రష్టత్వం అనేది ఏ విధంగా మొట్టమొదటి ఆది దినాల దగ్గర నుంచి ఉంది అనే వివరాన్ని మనం ఆలోచిద్దాం చూడండి ఇది సైన్స్ చెప్తా ఉంటది ఎవ్రీ యాక్షన్ దే విల్ బి ఆపోజిట్ ఆర్ ఈక్వల్ రియాక్షన్ లేదంటారు మనిషి చేసేటువంటి భ్రష్టత్వానికి దానికి ఖచ్చితంగా భ్రష్టత్వానికి ఆపోజిట్ గా ఉండేది ఏంటి అని అంటే మరి నీతి నీతి కలిగి ఉండడం యథార్థ కలిగి ఉండడం పాపం లేని జీవితం ఇవన్నీ మనిషికి పాపం ఎప్పుడైతే చేస్తున్నాడో వాడికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉండేటువంటి లక్షణాలు దేవుడు వాడికి అతనికి మనుషుడికి ఇచ్చి నరులకిచ్చి దాని ద్వారా బ్రతికించాలి అని చెప్పి దేవుడు చాలా ఆశపడతా ఉన్నాడు చాలా ఎదురు చూస్తా ఉన్నాడు ఇక్కడ మనుషులు వాళ్ళ వాళ్ళకున్నటువంటి ప్రవర్తన చిన్న వాడు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి దగ్గర నుంచి ఎంతో చెడ్డవిగా ఉన్నాయి ఎంతో భయం ఎంతో చెడ్డ భయంకరమైనటువంటి చెడ్డ హలో భయంకరమైనటువంటి నేను మళ్ళీ చేస్తాను నేను మీరే ప్రార్థనలో ఉన్నాను ఆ ఆలోచన విధానం అనేది ఎంతో చెడు కూడుకున్నది చెడు ఆలోచన ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి దేవుడు ఈ విషయాన్ని ఎందుకు ఇది చేస్తున్నాడు ఎందుకు ఈ విషయానికి మనతో మాట్లాడుతున్నాడు అని అంటే ఒక తప్పు చిన్నపిల్లలకి చెప్తా ఉంటాం అయ్యా అరే దంజోలి వెళ్ళొద్దు అది దంజోలి వెళ్తే అని చెప్పి చెప్తా ఉంటాం కానీ వాడికి తెలియదు పాపం దాని బాధ అది ఎట్లా ఉంటుందో దాని తీపేంటో తెలియదు కానీ వాడి కాల్చుకున్నప్పుడు వాడి దాంట్లో ఏలు పెట్టినప్పుడు ఎప్పుడు కూడా దానిలోకి వెళ్ళడు యేసు ప్రభు కూడా ఈ యోగ తండ్రి కూడా మన తండ్రి మనం పాపం చేయకుండా ఉండాలి పాపం అంత ప్రమాదకరం అది చంపేస్తుంది అన్నీ దేవుడు మనుషుని ప్రవర్తన బట్టి భూమిని శించాలి కోపాన్ని తీసుకొచ్చు అయితే దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు నరుడు ఏ విధంగా పాపానికి దాస్తులవుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ముఖ్యంగా నుంచి బయటపడడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి మార్గం ఏంటి ఎవరెవరిని మనకి రోల్ మోడల్ గా ఉంచాడు అనే వివరాన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నాం కీర్తనలో యాభై ఒకటి నేను పాపంలోనే పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు చూడండి మనకి మన స్థితి ఎట్లాంటిదైనా మనం పాపంతోనే తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఇక్కడ దావిదు ఎంతో దుఃఖంతో ఎంతో వేదంతో ఈ ప్రార్థన దేవుడికి ఇస్తా ఉంటాడు చెప్తా ఉంటాడు చూడండి నేను పాపంలోనే పుట్టినవాడను పాపంలోనే నా తల్లి గర్భము ధరించింది మనిషి అందరూ పాపంతోనే పాపంతోనే పుట్టారు మొట్టమొదటి దేవుడు మనిషిని తయారు చేసేందుకు పాపం లేదు ఆట పాపం ఆ పాపం ఆ పాపం ఆ పాపం అట్లాగే అట్లాగే బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు తరాలు పాపంతోనే పుట్టడం పాపంతోనే చనిపోవడం పాపంతోనే పాపంలోనే జీవించడం ఈ లోకంలోనే ఆ పాపం ఎక్కడ ఈ లోకంలో చెప్పుకోవడంలో గొప్ప అలాంటి పరిస్థితిలో మనిషి ఏ విధంగా దావిగా తారణం చేస్తే నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు అంటే సత్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో యథార్థత అనేది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డల్లాగా ఉంటాం ఈ పాపానికి ఈ శాపానికి ఈ లోప మనం విముక్తి చేయగలిపోయి ఉంటాం తల్లి గర్భం నుంచి మన పాపంలో పుట్టినా పాపంలో పెరిగినా మన అంతరంగంలో సత్యం ఉండాలి ఆ సత్యం ఈ వాక్యమే అంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయవు చూడండి బుద్ధి జ్ఞానం దేవుడి అందే సర్వసంపే మృతమై ఉన్నాయి జ్ఞానం ఉండటం అంటే అంటాడు నా జన్లు జ్ఞానం లేకనే ఎల్లివారై ఉండాలి నశించిపోతున్నారు దేవుడు అంటాడు కాబట్టి ఆంతర్యంలో జ్ఞానం తెలియజేయదు నేనుంచే నాకు జ్ఞానం వస్తుంది ఎప్పుడు ముందు అంటాడు దాంట్లో సత్యమని కోరుకుంటున్నావు నువ్వు ఆ సత్యం ఎప్పుడైతే ఉంటుందో ఈ పాపానికి విరుగుడదే ఈ భ్రష్టత్వానికి విరుగుడదే యాభై ఎనిమిది మూడు చూద్దాం యాభై తల్లి కడుపున తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధం ఆడుచు వారు విషము నాగు వంటి విషము నాగుపాది వారి విషయము నాగుపాము విషయం వంటిది మాంసుకులు ఎంత నేతనను మంత్రించిన వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి చెవి పాముల వల్లే ఉన్నారు చూడండి ఇక్కడేంటే తల్లి కడుపున్నది పుట్టుకున్న మొదలుకొని భక్తిహీనులు బుద్ధి లేని వారు భక్తి లేనివారు దేవుడు అంటే భయం భక్తి లేనివారు దేవుని తెలియని వారు దేవుని ఎరిగి కూడా ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు వారి విషయము నాగుపాము విషము వంటిది భక్తిహీనులు భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి కలిగి ఉందరు పుట్టినది తోడనే అబద్ధం లాడుతూ తగ్గుకూడదు ఏంటి అని అంటే అబద్ధం లోకంలో అబద్ధాన్ని ఆశ్రయించేవాళ్ళు సత్యానికి దూరంగా ఉండేవాళ్ళు అబద్దాన్ని అబద్ధాన్ని నమ్మేవాళ్ళు అబద్దాన్ని ఆడేవాళ్ళు అబద్దంతోనే నిత్యం పూట గడుపుకునేవాళ్ళు అబద్దం ఆడకుండా ఈ రోజు ఒక్క రోజు నేను గడపలేకపోయానే అని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు అబద్ధం ఆడకపోతే వాళ్ళు ఆ రోజు వాళ్ళకి దిగులుంటే చెంతుంటే వ్యాధులుంటేమో తెలియదు అబద్ధం ఇది పాపకరమైనటువంటి జీవితం భ్రస్తత్వం జీవితం అయితే చూడండి దేవుడు ఈ భ్రతత్వానికి చాలా దూరపరచాలి మనల్ని ఏర్పడుకోవాలి చూపుకి పడమరకి ఎంత దూరమో పాపానికి మనకి దేవుడు అంత ఎడముగా చేశాడు ఎంతో ఆ ప్రశ్నత్వం నుంచి ఆ పాపం నుంచి ఆ అబద్ధంలో నుంచి బయటకు లాగాలని ఎంతో తపన భూమిని శించాడు తర్వాత మరి ఏడు రోజులు ఏడు రాత్రి ఒక వర్షాన్ని భయంకరంగా తెప్పించి యోనా కాలంలో భయంకరంగా తెప్పించి భూమిని ఒకసారి శపించబడింది తర్వాత దేవుడు మరలా ఈసారి శపించుకోకుండా ఏం చేసి ఆయన కుమారుడు పంపించాడు ఆయన కుమారుడు ద్వారా దేవుడి లోకానికి రక్షణ రక్షణ మార్గాన్ని చూపించాడు కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేసిపోవచ్చు అయితే చూడండి ఈభావం లేని వారు బైబుల్లో చాలా మంది ఉన్నారు ఆయన చెడుతనాన్ని విసర్జించాడు అట్లాగే ఏగు గారి జీవితంలో చూస్తే ఏగు ఒకటి ఒకటి చూద్దాం చూడండి భూజు దేశం ఏగు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఈ దగ్గర ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే చూడండి యథార్థవంతుడు ఉన్నది ఉన్నది చేయగలిగితే చేయటం లేకపోతే లేదు యథార్థత అనేది దేవుని అందు మనుషుని అందు తోటివారి అందు అందరి అందులో యథార్థతోనే నడుచుకున్నాడు ఈ రోజు కూడా ఆ అమర్యాదగా ఆ కాదు యోగ న్యాయవంతుడు ఆయన దగ్గరకు ఏది న్యాయం అనిపిస్తే ఏది ధర్మం అయితే ఏది న్యాయం అయితే దాన్నే అవలంబించాడు ఆ చేశాడు అంత మంచిగా నడుచుకునేవాడు భయభక్తి కలిగిన వాడు దేవుడి ఇవన్నీ మంచి లక్షణాలు కానీ ఈ యథార్థత లేకుండా మన జీవితంలో ఈ భ్రస్తత్వానికి దగ్గరగా జీవించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే భ్రస్తత్వంలో పడిపోవటం చాలా ఈజీ సాతాన్ అనేవాడు చాలా తెలివిగా చిక్కులు పెడతా ఉంటాడు చాలా తెలివిగా మరి వాడు చిక్కులు పెడితే మనం తెలియ తక్కువ సామాయకంగా పోయి ఆ చిక్కుల్లో పడిపోతూ ఉంటాడు ఈ భ్రష్టత్వంలో పడిపోతాం ఉంటాం అది పాపంలో పడిపోతాం అబద్ధంలో పడిపోతాం దేవునికి దూరం అయిపోతాం కానీ ఈ మంచి లక్షణాలు న్యాయం కలిగి ఉండటం గాని భయభక్తులు కలిగి ఉండటం గానీ చెడుతనాన్ని విసర్జించడం గాని మరి ఇవన్నీ కూడా కావాలి అని అంటే కలిగి ఉండాలి ఏంటంటే ఆ విధమైన జీవితం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మన శ్రమల మార్గంలో ఎందుకంటే అది చాలా కఠినమైనది నిదార్థంగా ఉండటం అనేది ఓపెన్ గా ఈ రోజుల్లో ఎవరి గురించైనా ఈ సాక్ష్యం దేవుడు ఇవ్వగలుగుతాడా దేవుడిచ్చాడు దేవు గారి గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు ఎందుకు అంటే ఆయన దగ్గర లక్షణాలు అన్ని ఉన్నాయి ఒక్క లక్షణం కూడా భ్రస్తత్వానికి దగ్గరగా ఉన్న లక్షణం లేదు పాప జీవితానికి దగ్గరగా ఉన్న లక్షణం ఒక్కడ కూడా లేదు ఎప్పటివరకు ఎప్పటి నుంచి ఆయన తల్లి గర్భంలో పుట్టిన దగ్గర చనిపోయేంత వరకు చనిపోయేంత వరకు కూడా అతను ఏ రోజు కూడా ఎక్కడా కూడా భ్రస్తత్వానికి ఒక ఆడటం గాని ఒక మోసం చేయటం గాని లేదంటే ఎవరినైనా చెడుగా మాట్లాడటం గాని దూషించటం గాని ఏం చేయాలి దేవుడు ప్రతి దినూ ఆయన దహన బలి అర్పించేవాడు దహన బలి ఆయన ఏమైనా ఆయన కుమార్తెలు ఏమైనా తప్పు ఆయన కుమారులు ఏమైనా తప్పు చేశారాము పాపం చేసిన ప్రతి దినం కూడా పాపల పరిహార ఆయన ఏం చేసిన దహన కూడా అర్పించేవాడు ఆయన ఇన్ని లక్షణాలున్నా కూడా దేవుడు ఆయనకు ఇంకా మంచి అవకాశం ఇచ్చాడు తెలుసా అతనికి ఆస్తినిచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు ఈ రోజు సంతానాన్ని బట్టు ఆస్తిని బట్టు మరి చాలా మంది అతిశయపడతా ఉంటారు గర్వంగా ఫీల్ అవుతా ఉంటారు నాకు అంత ఆస్తి ఉంది ఇంత ఆస్తి ఉంది గత మా సంతానం అంతా మా జనాంగం అంతా మా ఇంతమంది జనాంగం ఉండారు మాకు ఎక్కువ అని చెప్పి ఏదో దాన్ని బట్టి ఉంటారు గాని ఏబు గారిలో ఒక్కటన్నా దగ్గర ఉండేటువంటి అవకాశం నేనేలేదు యథార్థంగా జీవించాడు ఉందన్నాను న్యాయంగా ఉన్నాడు న్యాయవంతుడు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడు దేవుడి ప్రతిక్షణం భయము భక్తి ఈ రెండు జీవితాల్లో అవసరమే భయము ఉండాలి భక్తి ఉండాలి దేవుడు అంటే ఎందుకంటే మనం నేర్పరచబడిన వారు ఎవరి గురించి చెడుగా చెప్పాలని కాదు కానీ చూడండి కొంతమంది అన్నిలు అన్నిలు ఏం చేస్తారంటే అక్రమంగా సంపాదిస్తారు వడ్డీ వడ్డీల రూపంలోనో వడ్డీల కొట్ల ద్వారానో వడ్డీ కౌంటర్ పెట్టుకుని వాటి ద్వారా వడ్డీలు ఇచ్చి వాటి నుంచి మంచి లాభాలు తెలుసుకుంటారు లేదంటే లిక్కర్ షాపులు పెట్టుకుంటారు లిక్కర్ షాప్ ఆ పెట్టుకుని వాటిలోంచి భయంకరమైన డబ్బులు వస్తా ఉంటాయి వాళ్ళకి ఈ ఇది ఇది న్యాయమైనటువంటి సంపాదన కాదనేది వాళ్ళకి తెలీదు అన్యాయంగానే అక్రమంగానే సంపాదిస్తా ఉంటారు కానీ దీని అంతా తీసుకున్న పని అది భక్తి అనుకుంటారు కానీ పని ఉండదు వాళ్ళలో దేవుడు ఇచ్చాడు దేవుడికి ఇది కాదు ఇది అదార్థమైనది కాదు జీవితం ఈ విధంగా మనం డబ్బులు ఇచ్చి ముగిపోవడానికి పాపం ఆ విధంగా జరగదు లేదా డబ్బులు ఇచ్చో లేకపోతే గుడ్డు కొట్టుకోనో లేకపోతే ఏదైనా నిధులు తొప్పి ఇచ్చో ఉపయోగం లేదు అనే విషయం వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు ఏం తెలుస్తున్నా నేను భయంతో కూడినటువంటి భయం ఏం భయం మనుషులతో భయంగా ఉండాలి ఎందుకంటే మనుషులు దయ ఉండాలి దేవుని దయ ఉండాలి సంఘం సమాజం అందరూ దేవుడు ఆ విధంగానే వాళ్ళు కాబట్టి ఇక్కడ క్రైస్తవులు క్రీస్తుని ఎగిన బిడ్డలో ఖచ్చితంగా వాళ్ళు తెలుసు భయం అంటే ఏంటో తెలుసు భక్తి అంటే ఏంటో తెలుసు మన భక్తి ఏ విధంగా ఉంది మన భయం ఏ విధంగా ఉంది భయభక్తులతో కూడినటువంటి భయమ భక్త లేకపోతే మొక్కుబడ్డు మొక్కుబడులు చెల్లించుకునేటువంటి భక్తి మొక్కుబడులంటే ఆపద మొక్కులు అంటారు ఏదో జ్వరం వస్తేనో ఏదో ఇబ్బంది వస్తేనో సమస్యలు వస్తేనో వేదన వస్తేనో దేవుడు గుర్తుకొస్తాడు ఎప్పుడైతే దేవుడు ఒడ్డునేస్తాడో అప్పుడు గుర్తురాదు అలాంటి భక్తి కాదు ఏది ఏపు చాలా గొప్ప భక్తి మంచి భక్తి గొప్ప భక్తి ఆయన భయభక్తులు కలిగిన వాడు దేవుడు అనుక్షణం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు మరి అనుక్షణం దేవునికి మరి ఉదాహరణ పనులు అర్పించే వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఇతనికి ఎక్కడా కూడా భ్రస్తత్వం అనేది ఇతని జీవితంలో ఒక చోట కూడా లేదు ఒక చోట కూడా ఆయన పాపానికి ఎక్కడన్నా త్రొట్టెలిగినట్టు కూడా కనపడలేదు అంత జాగ్రత్తగా యథార్థతలోను న్యాయంలోను భయభక్తిలోను చెడుతనంలోను ఆస్తి ఉన్నప్పటికీ ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ అనేది లేదా చెడుతనం లేదు అబద్దం లేదు ఒక మోసం అనేది లేదు ఇవన్నీ భ్రస్తత్వానికి దగ్గరకు ఉండే భ్రస్తత్వాన్ని కలిపి జీవించారు అయితే దేవుడు ఏము గారిని ఏ విధంగా ఒక రోల్ మోడల్ గా ఉంచాడు ఈ లక్షణాలన్నీ నా జీవితంలో ఉన్నాయా లేవా అని చెప్పి ఈరోజు మన క్రాస్ చెక్ చేసుకుని ఆయన మన రోల్ మోడల్ ఎందుకంటే ఉచితంగా ఉచితమైనటువంటి సలహా ఇచ్చిపోతుందండి ఆయన భార్య వచ్చి ఏమండీ దేవుడి నామాన్ని దూషించి చచ్చిపోరాదా నువ్వు దేవుడు దేవుడు అని ఇంకా దేవుడు అని ఉన్నావు దేవుడు ఏం చేశాడు నిన్ను అని నేను చెప్పి అంటే ఆమెనే ఆమె మూర్ఖురాలు లాగా మాట్లాడద్దు అని ఎక్కడా కూడా టెంట్ కానీ అలాంటి పరిస్థితి మనకొస్తే మన జీవితంలో వస్తే మనం ఉండగలుగుతామా అని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలా క్లాస్ చెక్ చేసుకోవాలి లేకపోతే ఆ లక్షణాన్ని దేవుడా నాకు ఇవ్వు అనుగ్రహించు అని చెప్పి ఖచ్చితంగా ఆ కోసం మనం ఫైట్ చేయాలి ఆ లక్షణాన్ని సంపాదించుకోవాలి ఆ లక్షణం వచ్చేంత వరకు మనం ప్రార్థనా జీవితాన్ని కల్పిస్తాం చాలా గొప్ప లక్షణాలు అవన్నీ యథార్థత ఈరోజు యథార్థత కడిగి జీవించాలంటే చాలా కష్టం న్యాయం అనేది అయితే లేదు అన్యాయమే ఈ రోజు బాగా తేలతా దుర్మార్గత ఎక్కువగా ఉంది ప్రేమ చల్లారిపోయింది అంత అన్నదమ్ముల మధ్య ఆ చాలా విపరీతమైన విభేదాలు ఇవన్నీ మరి కాలం సమ సమీపించి లేఖనాలన్నీ నెరవేర్చబడే జనాలు ఈ రోజుల్లో అవి లేవు కానీ ఏవి రోల్ మోడల్ గా మనకి దేవుడు ఈ లక్షణాలు ముఖ్యంగా నా జీవితంలో దేవుడు ఇవ్వాలని అయితే దేవుని మరి కోరుకోవాలి అని అయితే ఆశ భయంకరంగా ఆశ ఎందుకంటే యథార్థత అది యథార్థ ఉంటుంది లోక ఆ యార్థతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకానికి విరోధంగా ఉంటారు విరోధిగానే ఉంటారు యేసు ప్రభు కూడా ఈ లోకంలో చాలా న్యాయంతోనూ ధర్మంతోనూ యథార్థతోనూ సత్యంతోనూ నడుచుకుంటే ఆ రోజుల్లో వాళ్ళకి దాని కన్ను విప్పిగా ఇదైపోయి దేవుడి మీద కూడా మరి ఇతను దేవుడు కుమారుడు మరి ఉండాలి ఎన్నో రకాలైనటువంటి ఇవి మోపి దేవుని చనిపోయేంత వరకు మరణాన్ని తప్పచెప్పేంత వరకు సినియించేంత వరకు ఆ రోజు సమాజం గాని ఆ రోజు పెద్దలు గానీ ఆ రోజు న్యాయశాస్త్రాలు గాని అన్ని కూడా అదే తీర్పించి దేవునికి అన్యాయం తీర్పించారు దేవునికే తప్పలేదు కానీ దేవుడితో ఎక్కడ కూడా యథార్థతున్నది పరిశుద్ధులు గనక మనల్ని కూడా పరిశుద్ధమే జీవించట్టు ఆ విధంగా ఉండాలని అర్థం కాబట్టి ఈ ప్రస్తత్వం అనేది మన జీవితంలో ఎక్కడన్నా ఉందా పాపం అనేది ఉందా శాపం అనేది ఉందా అబద్ధం అనేది ఉందా మోసం అనేది ఉందా వీటిని కాకుండా వీటిని కాకుండా మన జీవితంలో ఏమి కలిగి ఉండాలి అన్నట్టు యథార్థత కలిగి ఉండాలి న్యాయం ఉంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయాన్ని అనుసరించుండాలి న్యాయాన్ని మాట్లాడగలగా అది ఎత్తి పరిస్థితులు ఎలాంటిదైనా ఉపద్రవం సరే జనాలు ఏమైనా ఈ లోకం అంతా విసర్జించని బంధుమిత్రులు ఎవరి దగ్గర రాసుకొని కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఆ రోజులు ఏమో ఉన్నాడు భార్య కూడా పట్టించుకోలేదు కుమారులు పట్టించుకున్నారని తెలియదు ఇంకెవరన్నా ఆయన దగ్గర నుంచి ఆ రోజుల్లో ధనవంతుడు కాబట్టి పనిచేసిన వాళ్ళన్నా పట్టిస్తున్నారని తెలియదు కానీ ఆయనకి ఏ ఉన్నా లేకపోయినా ఈ లక్షణాలు మాత్రం ఒక్కదాన్ని కూడా అసలు కోల్పోలేదు యథార్థతను న్యాయాన్ని కోల్పోలేదు దేవుని అంత భయభక్తి కోల్పోలేదు చెడుతనాన్ని మరి దహనబలం కల్పించేవాడు చనిపోయేంత వరకు దేవునికి ప్రార్థన దూపాన్ని వేసిన వాడు చాలా దూరంగా బ్రతికినవాడు ప్రస్తుతానికి చాలా దూరంగా బ్రతుకునేవాళ్ళు కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకివ్వాలని మరి అందరూ ఆశపడదు ఆఖరిగా చూడండి ఒకటో పేరు మూడు పన్నెండు ప్రభు కన్నులు మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గానీ ప్రభుత్వ విరోధముగా ఉన్నది చూడండి మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడు ప్రభు కనులు నీతి మంతుల మీద ఉన్నాయంత వారి ప్రార్ ఆయన చెవులు వారి ప్రార్థన వైపు వైపునున్నవని కాని ప్రభు మొఖం కీడు చేయ వారికి విరోధంగా ఉంది దేవుడు చూపు దేవుడు చెవులు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయని అంటే నీతి మంతులు యథార్థవంతులు దేవుని భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన ఎవరైతే ఉన్నారో వారి ఉంటాయి ప్రభు కను నీతి నీతిగా న్యాయంగా జన్మించడం అంటేనే ఈ లక్షణాలన్నీ బ్రతడం అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నట్టు ఇలాంటి వారి దేవుడు చూస్తాడు వారు చేసే ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు కానీ ఎవడైతే కీడుకు పరిగెత్తుతాడో వాడివైపు దేవుడు చూడటానికి పోనిష్టపడ్డాడు వాళ్ళకి విరోధంగా ఉన్నాడు చాలా విరోధం అంటే మీకు తెలుసు ఎంత కోపము ఎంత ప్రసహనం ఉంటుందో వాళ్ళ మీద దేవుడికి ఈ పాపంతో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇదిగో చూడండి ఈ కీడు చేసేవారికి ఈ భ్రష్టత్వంలో ఉన్న వారి వైపు దేవుడు చూడమే అయితే తెల్లొంతటి మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని ఈ లోకంలో మనిషిని శరీరాన్ని చంపచ్చేవాడు కాని ఆత్మను చంపేవాడు ఎవరూ లేడు ఆత్మను చంపే మాత్రమే మనం భయపడాలి కాని శరీరాన్ని చంపేవాడికి కాదు మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగిన వారం మంచి విషయాల్ని ముఖ్యంగా ఈ లక్షణాలని దేవుడి ఎలాంటి లక్షణాలున్నాయో ఆ లక్షణాలని జీవుడు ముందు ఈ భ్రష్టత్వానికి నుంచి మనల్ని మన సంఘాలని ఇవ్వడాన్ని దూరపరచున్నదాకా ఆమె దేవుడు తన కొన్ని మాటలు దేవుడు తన ఇంటిలో జీవించి ఆశీర్వదించు ఆమె పరిశుద్ధ పరిశుద్ధి ఇదిగో ప్రభా అయ్యా భ్రష్టత్వం అంటే ఏంటో చెప్పావు అయ్యా మనకి అంటే ఏంటో చెప్పావు ఈ బై రోల్ మోడల్ గా ఉంచిన వాక్యం మా జీవితాల్లో ఫలబరితంగా మార్చండి ప్రభావిత ఏమి వారికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు మా జీవితాలకి మాకు అనుగ్రహించమని అయా నిశితమైతే ప్రభావ మీరు ఆఖర సమీపించే వరకు వాటి అన్నిటిని కలిగి పట్టుకుని అయా వాటిని రిసర్గించకుండా విడిచిపెట్టకుండా మా జీవించే ధన్యతను బాధ్యతను మాకు అనుగ్రహించమని వేసామండి చక్రవర్తి గారు భ్రష్టత్వానికి సంబంధించిన విషయాన్ని చూపిస్తారు ఎందుకంటే ప్రభు చెప్పిన విధంగా ఆయన అక్కడకు యుగ సమాప్తికి చివరి సూచన భ్రష్టత్వం భ్రష్టత్వం సంభవించినాకనే అంత మన విషయం మనం పత్రికలో కాబట్టి ప్రపంచం అంతటా భ్రష్టత్వంలో ఉందన్న మనం ఈరోజు ఏ ప్రతి దశలో ఉండదు భ్రష్టత్వం ఖచ్చితంగా ప్రభుత్వ అక్కడ సిద్ధపరచిన ప్రార్థన కాబట్టి ఒకసారి విజయబ్రదర్ ప్రార్థనలు నడిపిస్తారు మనవి ప్రార్థన లో మనం పడకుండా ఎంత జాగ్రత్తగా జీవించడం ప్రార్థన హెచ్చరిక విజయబ్రదర్ పరిశుభా మొహన్న ఇది వంద నాలుగు స్కూత్రాలు ఆశ్చర్యకరుడు అద్భుతరుడు ఏ విధంగా జీవించాలి అని మాకు చక్కటి ఆలోచన నేర్పు వాడు తండ్రి నాయన ఈతయా వంద నాలుగు సూత్రాలు మాకున్న దేవుడు తండ్రి నాయన ఆలోచన లేక తండ్రి భ్రతత్వానికి నాయన సంఘాలు నాయనా భక్తులు తండ్రి అనేక భ్రతత్వంలో ఆయన మునిగిపోతూ వస్తున్నాయి ప్రభా త్రీ ఈ లోక జ్ఞానము అనుసరించి నడుస్తున్నాయి ప్రభా ఆయన అంత్య దినములలో చివరి కూర్చన భ్రతత్వముగా ఆయన చెప్పబడి ఉన్నది ప్రభావ ఆయన దాన్ని అన్ని చట్టలో మేమున్నామని దీన్ని బట్టి మేము గ్రహించుకున్నాం తండ్రి ఆయన మేము నైనా ఈసరాగా హిచ్చరించే వారముగా ఉంటున్నామంటే మొదటగా మేము ఆ భ్రతత్వంలో లేకుండా తీసుకోవాలి ప్రభావ ఈసరా మేము మాదిరిక రకంగా ఉండే అనేకులకు బోధించాలి ప్రభు ఇది నాయన జీవితంలో తండ్రి అబద్ధముతోనే నాయన బుద్ధి ఉన్నారు ప్రభా విపరీత బుద్ధి కలిగిన వారు మాట్లాడినారు ప్రభావ ఏ సయ తండ్రి ప్రభు తండ్రి ప్రభావ ఈ యొక్క భ్రష్టత్వంలోనే మునిగిపోతూ వస్తున్నాయి ప్రభావ వీటికి అంతమనేది ఉన్నదో లేదో తెలియదు కానీ ఎవరైతే ఆ భ్రష్టత్వం నుంచి తప్పించుకుంటారు దాన్నింటి మార్గం అనుసరిస్తారు వారి జీవితంలో నాయన ఆజ్ఞాతిక్రమం లేకుండా ఉంటారో వారికి మాత్రమే ఆ నిత్యరాజ్యం అని మీరు తెలివిస్తున్నారు ఆయన నిజము నాయన ఇంటి సూచనలు మా కళ్ళ ముందు నాయన కనపడము మేము వాటిని గ్రహించి ఆయన నడుచుకోవడం ఇది మాకు భాగ్యముగా భావిస్తుంటున్నాం ఎన్నో తలంపులతో మేము నిద్రిస్తాం ఆయన చక్కటి ఆలోచనలు చెబుతూ వస్తున్నారు ప్రభావండి మా ఆలోచనలు కాదు మీ ఆలోచనలు మా కాదు మీ చిత్తం ఆయన మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మీ మమ్మల్ని మేము పెంటగా ఎంచుకుంటే ఆ భ్రష్టత్వం నుంచి మేము ఈజీగా నైనా తండ్రి నాయన ఇక్కడ నిజము నాయన ఇతర మీరు ఉన్నవారు ప్రభు ఆయన అనేక మార్లు ఆయన మా ద్వారా క్రియల ద్వారా మీకు పలుమార్లు తెలువ వేస్తే తండ్రి ప్రభు అయినా ఉమి కొద్ది దిండించి అనేక మార్లు భయంకరమైన భ్రష్త్వంలో మేమున్నప్పుడు మా కొరకు పరలోకాన్ని చూపించారు ప్రభు ఆయన ఇంత గొప్ప ప్రేమ స్వరూపి ప్రభు ఆయన అది తెలుసుకొని నాయన ను ని న్యాన్ని అనుకరించి నడుచుకున్న బిడ్డలను సాయం చేయండి అది ప్రభు ఆయన విస్తబడిన వాక్యం మా హృదయాన్ని కలిగి చేయండి ప్రభుత్వం దీనిలో ఉన్న ప్రతి సభ్యునికి నాయన మంత వేదన తగ్గి కలగాలి ప్రభుత్వం అది అతి వేదనను ప్రతమ వేదన కలగజేయమని ఏర్పడుతుంది అది విస్తబడిన ప్రతి రోజు విస్తబడే వాక్యాన్ని వాటి ద్వారా మేము ఏ విధంగా నేర్చుకునే విధంగా ఉండాలి అంతే తల్లి చదువుతాం విమర్శించుకున్న చేసుకున్న తక్కువ చేసుకునే వారి మీద అందరు ఆ విధంగా ఉన్నారు కానీ ఆయన మేము ఆ విధంగా ఉండడానికి వీళ్ళు కేవలం మిమ్మల్ని మహిమ పరిస్థితి మేము ఒకరినే వెలిగి కాకుండా అందరిని వెలిగించే సిద్ధలుగా మేము ఉండాలి మనం సహాయం చేయమని కోరుకుని తింటున్నాం కరోనా బాధితులని జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభుత్వం మా బాబాయ్ ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వండనా ఆయనలో ఉన్న భయము తీసుకుంటు ఇప్పుడు ఆ వార్డులో అనేక అయిపోతున్నారు భయాందోళన తిరుగుతున్నారు సర్వనైనా వారికి ధైర్యములు దయించండి వారికి ముందు సహాయం చేయండి అక్కడ రక్షణ సువార్థలు దండి ప్రకటించండి ఆయన అవును ప్రభు అని కరుణ మేమైనా మరణించదు ఆయన విశ్వాసులకేమీ అవిశ్వాసులకేమి ఎవరికైనా రావచ్చు ఎదుర్కొని బ్రతుకుంటే క్రీస్ ఒకవేళ కరోనాతో చనిపోయినా క్రీస్ చే అనే విధంగా మేము బ్రత అతి ధైర్యం మాకు అనుగ్రహించడానికి వంద చనిపోతే అది మాకు ప్రమోషన్ అది మేము భావిస్తాయి వందలు తెలిసి నేను ఆయన ఈ వందల వేవా ముప్పై వేవా రైతులు ఆయన రైతులు ఏ విధంగా అయితే పంటను పండించి ఆ పంటను కోస్తారు కోతకాలం మంది ఆ విధంగా నైనా సంఘాన్ని ఇప్పుడు అనేకమైన అంత విస్తారంగా ఉన్నది పనివారు లేరు అన్న ఆకుని కోటే వారు కొన్ని ప్రజలు సహాయం చేయండి రైతులను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆత్మ సంబంధమైన రైతులను కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభావైన అదేవిధంగా సంఘాలు శరీర సంబంధమైనవి నాయన ఆ ఆర్థిక సంబంధమైనవి అంటే నిజము అయినా సంఘము వంద సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలు కావచ్చు కానీ ఆర్థిక పురోగతి చెందింది కానీ ఆత్మీయ పురోగతి చెందలేదు ప్రభావ ఆ గోడలు విస్తరించాయి స్థలాలు పెరిగాయి మందిరాల్లో పెరీళ్ళు పెరిగిపోయినారు కానీ ఆత్మలు ఆయన కనపడగలేని ప్రభు ఆయన అయితే సహాయం చేయండి ఆ భక్తుడు మంది ఉంటే చాలన్నారు ఆయన అయితే సహనం చేయండి ప్రభావ సంఘాలని కృపతి పెంచండి ప్రభావ సేవకుల మీద కృపతి పెంచండి ప్రభు కనికరించండి క్షమించండి ప్రభావ వీటిని సత్యమును వారు ఎదగల్లే విధంగా వారి వాక్యములు ఉంటామని ఆ వాక్యం రెండు వని అడ్గమని వారికి గుర్తు చేయండి ఆ వాక్యాన్ని చెప్తే ఎటువంటిదైనా కానీ ఆయన విభజించి మూడుగులను కొంచెం విభజించే ఆ పేవకులతో మీరు మాట్లాడండి ఆ మాటను మాత్రమే వారు పలుకున్నట్లు సహించే సహాయం ఆయన ఈ కరోనా సైన్ వల్ల తల్లి సోషల్ డిస్టెన్స్ అని సంఘాలు కొన్ని తెరవకూడలేదు కొన్ని తెచ్చుకున్నాయి ఆయన అయ్యా తండ్రి ప్రభు మీ చిత్రం ఏమైతుందో ఏ సంఘం మీద ఏ విధంగా ఉండదు ఆయన మీరు సంఘాన్ని ఆయన అయ్యా తండ్రి ప్రభుత్వం ప్రేమించినారు తండ్రి ప్రభుత్వం దాని మీద ఆశలు పెట్టుకున్నారు మీరు అక్కడ ఎత్తుకొని పోవాలనుకున్నారు తండ్రి ప్రభుత్వ ఆ సంఘం తండ్రి ఎవరు కట్టుకోవడం ఆయన మా పిల్లలు అనేక అనారోగ్య సమస్యలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం తీసుకుని ప్రభావ ముఖ్యంగా జాచుకొని చూసుకున్న కృపకై వండు ఈరోజు మళ్ళీ చెక్కకుండా తండ్రి ప్రభావ సహాయం చేయండి ఆ డాక్టర్లతో మీరు మాట్లాడండి ప్రభు ఆయన అబ్బుడ్కి కావాల్సిన ధైర్యమైన అయ్యా కండి ప్రభావ ఎవరికి చెప్పుకోలేని బాధలో కూడా ఉన్నాడు ప్రభు ఆయనకి తండ్రి ప్రభు ఆయన ఆందోళన తొమ్మితున్నాడు నా కళ్ళు కనపడవా అనే భావనలో తేలిపోతున్నాడు ప్రభావ సహాయం చేయండి అని సంపూర్ణంగా తక్కువ డాక్టర్లతో మీరు మాట్లాడారు ఆయన ఆ సంబంధించిన నరాలను కరాలను తేండి ప్రభు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతూ సహాయం చేయండి ప్రభావం తనని ఎంత మంది డాక్టర్లు అయితే చూసుకుంటున్నారు డిస్కషన్ కరెక్ట్ గా జరిగించిన వేడుకుని తింటాను తన తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా సహాయం చే సహాయపడండి వరకు వారికి కావాల్సిన సామర్థ్యము సహాయం మీ ద్వారానే కలుగుతుంది ప్రభావం మీరే సహాయం చేయాలి ప్రభావం ఆధారపడి తను ప్రకటించే ఉన్న తన తల్లిదండ్రులు ఇద్దరిని ఆయన గొప్పగా తీరు అట్లో వాడుకోమని వేడుకున్న చిన్న చిన్న దాటిలో జ్ఞాపకం ఆయన శుక్రవారం జరగబోయే సర్జరీ అంతటిలో మీరు మహిమ పొందలు గొప్ప రావాలి ఆ డాక్టర్లు కొన్ని రెండలి ఆయన ఏడు నెలల చిన్నవాడు పట్టి వాడుకో ఆయన ఏమి తినేది కాబట్టి నాయన ధైర్యం కావాలి ఈ తన కుటుంబాలకు ధైర్యం కావాలి ఆయన ఆ కుమారుడిని జ్ఞాపకం నిజమైన ఏవత్ కావాలి ఆ అభిషేకించండి ప్రభుత్వం భూమి తలపింగలు చేయాలి సైన్స్ వండర్ నిరాకర్ చేయాలి వాళ్ళు అంటే జ్ఞానము వివేచన తండ్రి ప్రభుత్వ తెలివితేటకు అనుగ్రహించండి ప్రభావికరమైన శక్తులు చిన్నప్పుడు ఇట్లా సర్జరీ జరిగింది పెద్దగా ఇట్లా మరణ మరణములు జయించిన బిడ్డ కాకుండా ఇంతమంది నిలబెట్టమని వేడుకుంటున్నాం ఇంట్లో ఎదుట సా గొప్పగా తృప్తి ప్రవ్వ అబుడ్డ జీవితంలో కూడా మరియు గొప్ప కార్యాలను చేస్తున్నారు నేను మాదిరికరకంగా సాక్షిగా అబిడ్డ నిలబడతా సాయం చేయండి ప్రవ్వ వంద నాలుగు స్తోత్రాలు తెలియకుంటున్నాను అదే మరి అమిరం తన జ్ఞాపకం చేసుకోండి తన భార్యను జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా తండ్రి హేమ వాళ్ళని చూస్తున్న ఆ యొక్క పరిచర్య జ్ఞాపకం చేసుకోండి ఇంకా భారం దయచేయండి ఇటువంటి వాటిని అనేకంగా ఆదరించుకోవచ్చు ఇంకనూ కృత శక్తిని దయత్తి ప్రభు ఆయన ఆత్మీయ మాటలతో అభిర్థితో మాట్లాడుతూ పరిచర్యను కొనసాగిస్తున్నారు ప్రభు ఆయన గొప్ప కార్యాలను చేయండి అభిర్థుల తండ్రి ఆ యొక్క ఫలము ఫలింపజేయండి ప్రభు ఆయన జీవమును దయచేయండి ప్రభు ఆయన ఈ నిన్న మొన్న ఏడుస్తూ ఉన్నారంట ప్రభు ఆయనకు ముందు పట్టు మనిషి జ్ఞానం సాయం చేయండి ఆయన స్థితిని ఆయన గుర్తుపట్టే విధంగా సహాయం చేయండి తన భార్య కూడా నేను ఎంతో తల్లింపు తోవాలు తవ్వ అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండికి వందనానికి సూత్రాలు చెల్లిస్తాం ఇంకా నాయన సిస్టర్ గారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తవ్వ సహాయం చేయండి అమ్మను సంపూర్ణంగా చక్కపరచండి కుటుంబానికి ధైర్యం లైక్ చేయండి నాయన న్యాయాసం ద్రవ్వ ఎన్ని మిమ్మైతే గురుముగ్గురు దేని బంధిస్తారు అది పరలోకంలో బంధించబడి ప్రభుత్వం ఎక్కడ మీ నామూరు గురుముగ్గురు ఉంటే అక్కడ వారి బట్ అది ఉన్నారు అంటే మీరు వెనుక ద్వారా నేర్పడు మీకు సాధిస్తుంది ఆయన అనేకమైన అద్భుతాలను ఇది కొద్ది కాలంలో తీసుకున్నాం అనేక అనారోగ్య సమస్యల బాధితులు మీరు స్వతపరిచిన్నారు ప్రభు ఆయన అయితే అదే విధంగా మాకు ఆయన చూపి కృపకై ఉండమని తీసుకోండి నాటకం తీసుకొని ఆరోగ్యాలతో పండుకోవడం వారికి సేవ తీసుకున్నది అంత సాయం చేయండి ప్రభుత్వ అంతది మంది తీవ్రతలో ఉన్నాం అయ్యా ఈ కృపకాలంలో క్రమకాలం వస్తే క్షమాపణ కోరుకోవడానికి కూడా ఇంకే ఉండదో తెలియదు ప్రభు అప్పుడు క్షమాపణ పండుకుంటారో లేదు కాబట్టి ఆయన ఏదైతే మాలో ఒకవేళ ఉంటే అవి విడిచిపెట్టి నాయన యోగు గారి వాళ్ళ యథార్థమైన జీవితం జీవించేవారంగా ఉండే సహాయం చేయగలసింది గొప్ప కార్యాలయం చేయండి మీరు మైండ్ పొందుతున్నారు తగ్గించుకుంటే ఇంకా ఎసెంబర్ గురించి ప్రారంభిస్తున్నాం ఇప్పుడు సఫలపరచండి అనేకులకు వెళ్ళి తండ్రి ప్రభు అభినా వారి బట్టలు మార్చే విధంగా పనిచేయాలి ప్రభుత్వం వంద ఎవరైతే రాలేకపోయినారో గ్రూప్ లో ఆడు రాలేకపోయినారో వారిని కూడా దర్తించండి సహాయండి ఆయన ప్రతిరోజు ఎవరైతే కువారినిగా నేనైతే బోధిస్తున్నారో వారి మీద కేవలం మీ మాట ఉంచు వేడుకుంటున్నా నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మీ కుమారుడు మా రక్షకుడు అయిన కృష్ణపడుతున్నా వేడుకుంటున్నాము ఎంత వంద నేను విడత నిమిడ నిడలతో కలిసి ఆరాధించి పాటలు వస్తాం పాటల ద్వారా సూచించింది తండ్రి ఆయన హారీ ప్రభా త్రి నేను కూడా ఏక్రిస్తూ నేను సూచిస్తూ తండ్రి మా ముందు తీసుకొచ్చిన వాటి భాగం పెట్టిన ఎంతో స్థితిలో గెలుస్తున్నాను ప్రభా జీవితము తది పాపాన్ని ఉంచే జీవితము ప్రభాస్గా తండ్రి ఆయన ప్రభా పాప జీవితంలో పాప పాప పుట్టిన పుట్టిన కూడా ప్రభా తండ్రి పాపం నుంచి తండ్రి దొరకపర్చిన నీరత్నాన్ని బట్టి అయ్యా తండ్రి నైనా విడుదల బట్టి నీరుంచి ఆరాధిస్తూ అయ్యా తండ్రి యోగ కాలంలో రక్షణ ఉచితంగా ఇచ్చిన మా ప్రభుని రక్షణ కొనియాడుతూ స్థితిస్తూ తండ్రి ఆయన ప్రభా తండ్రి మా జీవితము లోకంలో ప్రభా లోక లోక మాలిన్యములో ప్రభా తండ్రి లోకరీతిగా నడిచి అయా తండ్రి పాప జీవితంలో మాటలు తలంపులు నడే కళలో రుచులు కళలు సహితము తండ్రి నేనా ప్రభానా దృష్టికి తండ్రి దూరంగా ఉండే ప్రభాస్ దృష్టి నుంచి తండ్రి నాన్న జాలిపోయే ఒక పరిస్థితి ప్రభాస్ తండ్రి అయా తండ్రి నన్న దాని ప్రభా మీరు తండ్రి నేనా ఆ రీతిగా మమ్మల్ని చూసి అయా జాలి కలిగి అయా నీళ్ళు కట్లొచ్చి అయా తండ్రి మమ్మల్ని కొందనాలు ప్రభాస్ తండ్రి ఆయన ప్రభావి పాపం మా అన్నాడు మా జీవితం ఇచ్చారు ఆయన జీవితం ఇచ్చారు కంటిదైన నా గురకై తండ్రి ఆయన ప్రభా అంత గొప్ప క్రైమ్ చెల్లించావు చెల్లించావు వందా కనీ మా ముందు తీసుకొచ్చిన అనేకమైనందుకు నీకు వందలు ప్రభావ అలాంటి ఎవరైతే పనులు గెలిపే వేరే పనులు కలిగి ఉంటుంది తండ్రి ప్రభావం ప్రాధాన్యత కాలేకపోతున్నారు జాయిన్ కాలేకపోతున్నారు వాళ్ళందరూ పెట్టి వంద వాళ్ళకి సహాయం చేయండి అయ్యా సందేహంలో తండ్రి వేరే బంధున్నారు ప్రభావం వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా తండ్రి పనులు ఉన్నా కూడా ప్రభా జాయిన్ అవడానికి ప్రభావ లేకపోతే ప్రభావ తండ్రి నీ సన్నిధిలో రావడానికి ప్రభావ కావాల్సిన కృకృదయం చేయండి సహాయం చేయండి అయ్యా సందేహమైనా తండ్రి ఏమి వందలు తెలుస్తున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మా ప్లేరు గురు కోసం ప్రార్థిస్తున్నావు గురుకుల ప్రభావం బతిబిడని మీరే బలపడతానికి సహాయం చేయండి నేను ఉద్దేశం నెరవేర్చండి నీ వాక్యం చెప్పి మమ్మల్ని పోషిస్తున్న బోధనాలు ఇంక నువ్వు మమ్మల్ని పోషించమని ఆహారం మాకు సైజ్ చేయమన్నట్టుగా ప్రభావం మా ఆహారం మాకు సే చేస్తున్నావు నీ బోధనాలు జీవంగా మాటలు తండ్రి నేను మమ్మల్ని మాటలు మమ్మల్ని బస్కి చేస్తున్నారు ఈ బోధనాలు తండ్రి భయపడుతుడి అని చెప్పారు నీ బోధనాలు ఈ వాక గొప్ప నీరు మాకు వస్తే తండ్రి నీరు మా బండీ ఉన్నారు మాకు పూట ఉన్నారు మా డాగు చోట ఉన్నారు తండ్రి ప్రతి విషయంలో ప్రభా తండ్రి ఈయన నీరు మాకు తండ్రి మాకు తండ్రి ఏమైనా డాలుగా మమ్మల్ని ప్రభా తండ్రి ప్రతి విషయం నుంచి కాపాడుతున్నట్లు నీకు నీకు ఎంతో వందనాలు నీకు స్థులు తెలుస్తున్నాం తండ్రి శారీరక తండ్రి ఆయన నేను ఆశ్రయించే వారుగా ఉన్న ప్రభావ అన్ని ఏడులో ఉండి అయ్యా తండ్రి నిన్న సూచించి గానీ పచ్చవర్గం అమలు చేయమని ప్రార్థిస్తున్నాం ఇక మేము ప్రత్యేకంగా తండ్రి ఆయన బాలాజీ నగర్ లో గురించి లేపర్శీ చర్చ్ గురించి ప్రార్థిస్తున్నాం ఒకసారి పోవాలని అనుకుంటుండగా ప్రభాతం చెప్పుకోవాలను ప్రభా తి మార్గ సరళం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభా తండ్రి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళతోటి కలవటానికి ఒకసారి తండ్రి వాటిని చెప్పడానికి నేను కావాల్సిన కృపదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దర్శించడానికి ప్రభావితని తర్వాత నిశ్చితమైతే వాళ్ళ కొనసాగటానికి కావాల్సిన కృపదించండి మీరే మహిం పొందమని ఏ విధంగా తండ్రి ఆయన ప్రభా ఇలాంటి హోమ్స్ ఇలాంటి తండ్రి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్కనే వాడుతున్నాను తండ్రి దీనస్థితిని నాశం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావి వాళ్ళని ఎలాగ దర్శించి కోసం ప్రార్థన చేయాలను ఏ రీతిగా తండ్రి వాళ్ళని వాళ్ళకి సహాయపడి నీ వాక్యం ఏ రకంగా అందించారు ప్రభా ఈ విషయంలో మీరే మాకు సహాయం చేసినట్లు తండ్రి మీరు ఎట్లుందంటే ప్రభా మా జీతాలు మాకు ఇచ్చి అయ్యా తండ్రి అని అన్ని పని చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అయ్యా తండ్రి నీకు ఎంతో తెలుస్తున్నాం ఇంతటి ప్రోత్సాహము ఇంతటి ప్రభా తండ్రి ఆయన ప్రభా అనుగ్రహం ప్రభా నిజంగా తండ్రి ఆయన మా ఊహకి అతీతమైంది ప్రభా తండ్రి మా వసతులు తీర్చిందే కాకుండా మాకు మాకు తండ్రి ఆయన మాకు మాకు భోజనం మాకు బోజం పెట్టింది కాకుండా అయ్యా తండ్రి మాకు పరిచయం కూడా మాకు ఇచ్చేవారుగా ఉన్నందుకు కొత్త వాహనాలు హనీ చేస్తున్నాం తండ్రి ఆ కాలంలో ప్రభావ తండ్రి కొత్త చేసిన తల్లి ఏదైనా గురించి తండ్రి వాళ్ళ దగ్గర పెట్టిన సహాయం చేయండి తండ్రి ఏమైనా ఇచ్చిన కరపత్రాలు తండ్రి ఆయన వాళ్ళకి ఇచ్చిన బుక్లెట్స్ ఏదైనా రెండు మాటలు చెప్పిన రెండు మాటలు సరే ఏదైనా ఒకయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఇంతేకాదు ప్రభావం పార్టిసిపేట్ చేసిన విశాఖ వందలు చూసి చేస్తున్నాం ఈ రీతిగా తండ్రి ఓల్డ్ ఏజ్ కోటం ఆఫ్ చేసుకుపోయి కలవటానికి కూడా మీరు ఇచ్చిన సమయం బట్టి కూడా టూ వంద ప్రభా ఆ బిడ్డలను కూడా మీరు ఆసన చేసుకోండి సహాయం చేయండి తండ్రి ఆయన ప్రభావ ఈ సమయంలో తండ్రి చెట్టి బాబు మాడుతుంది జాషువ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావిడను మీరు ఆసన చేసుకోండి తండ్రి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డ జీవితంలో బిడ్డ మనసులో ఏమేమి నడుస్తున్నాయో మాకు తెలవదు ఏమేమి ఆలోచిస్తుంది బిడ్డ తండ్రి మీకు అనుకున్న గ్రూప్ చూపించండి ప్రభా సైట్ చూపించను ప్రభావ మీ గ్రూప్ చూపించండి ఫిట్నీ పని చేస్తున్నాయి అండి పూర్తిగా పనిచేయనట్లుగా నార్మల్ బేబీ అవడానికి అయ్యా తండ్రి దాని ఈ సైట్ కూడా తండ్రినైనా రివైవ్ ఉన్నట్లుగా ప్రభాతం చేసి మీరే మహింపదం అని ప్రార్థిస్తున్నాం చెట్టు బాబుని భార్యని వాళ్ళ పరిచయాన్ని ఆశ చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావ తండ్రి ఏదైనా ప్రభావ పెద్దల మనవాడు తండ్రి ఏదైనా ఆ ప్రభా దాష కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆపరేషన్ ఈ రోజు హాస్పిటల్ కుచ్చిన వాళ్ళ వాళ్ళు అయ్యా సహాయం చేయండి పెట్టని ప్రభుత్వం తీసుకుంటున్నాం ఏ నెల పెట్టు తండ్రి అయ్యానికి సూచించండి చూపించండి అయ్యా సరే చేస్తే పోయి ఆపరేషన్ లో ఎంతో తండ్రి ఉపయోగకరంగా ఎంతో పిల్లని చూప చేసి ఎంతో గొప్పగా సరించనీ ప్రభా మీకు ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి తండ్రి ఏ రీతిగా తండ్రి నేను ప్రభా బ్రదర్ విక్టోరియా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా వీళ్ళకున్న పరిస్థితిని తండ్రి మీ సహాయం చేయండి ప్రభా బాగా ఇంటికి వెళ్ళటానికి ఫలితం గృపద్రై చేయండి చేసుకోండి తండ్రి ఏ రీతిగా తండ్రి నేను ప్రభా ఏ తండ్రి అనారోగ్యం ఉన్న ప్రభా తండ్రి అభిరామం కోసం ప్రార్థిస్తున్నాం మీరు ఆశం తీసుకోండి పాలకి ఇంటిని బట్టి వందనాలు ప్రభావతి ఇంట్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి అక్కడ ఉన్న తండ్రి శోధనలు అక్కడున్న పరిస్థితుల్ని ప్రభావం ఎదుర్కోవడానికి కృపదించేయండి ప్రభావ వాళ్ళకి ఈ సహాయం చేయండి మీరే మహిళ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన కృషి చూపించండి ఏ రీతి కదండీ ఆయన మీ నామానికి మహిళ కనసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఫిజియోథెరపీకి తండ్రి తీసుకెళ్లాలా అయ్యా తండ్రి నేను ఎట్లా తీసుకెళ్లాలో ప్రభుత్వం ఎట్లా తల్లి ఆయుషంలో ప్రభావం మార్గ స్థలాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు తగ్గిచ్చిన ఇప్పుడు తగ్గిచ్చిన కార్యం బట్టి వదనాలు తల్లి పూర్తి సంపూర్ణమైన కార్యం చేయండి అయ్యా మాట పూర్తి రావడానికి సహాయం చేయండి ఎదురుతో పనులు తను చేసుకునే వరకు బయటికి ఉపద్ర చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత సహాయం చేయండి తల్లి అనేకులకి కాక్షణ నిలబెట్టమని ఆయన్ని తల్లి నిర్మలాన్నిమని ప్రార్థిస్తున్నాం ప్రభావం చూపు చూపించి సహాయం చేయండి ఏదిగా తండ్రి ఆయన క్రిస్టియన్ కోసం ప్రార్థిస్తున్నాం ఎక్కడకున్న లీవర్ ప్రాబ్లం మీరే ముట్టి బాగా చేయండి ప్రభావిత పూర్తి ఆరోగ్యం సంకూర్తమని ప్రార్థిస్తున్నాం తల్లి ఇదిగో ప్రభావీ కోసం ప్రార్థిస్తున్నాం మీరే ముట్టి బాగా చేయండి తనకున్న ప్రాబ్లం కూడా మీరే ముట్టి బాగా చేయండి సహాయం చేయండి ఇక్కడ చూపించండి తర్వాత వీడిని అంగీకరించినట్లుగా ఎక్కడికొదమని ప్రార్థిస్తున్నాం తల్లి మా ఆపరేషన్ గ్రూప్ లో సరైన బిడ్డలందరి కోసం సహాయం చేయండి వేరే వేరే పర్చర్లు అన్నింటిభ మాకున్న తప్పించమని ప్రార్థిస్తున్నాం కష్టపడుతున్నారు చేసుకోండి కోసం ప్రార్థిస్తున్నాం వర్షం పంటను నీడలు రాండి సరైన వర్షాలు రావడానికి సహాయం చేయండి సరైన మాకు వర్షాలు తెచ్చేయండి మీ సహాయం దయచేసి మీరు నటించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా సందీకండి మా ప్రతి అవసరం తీస్తున్న విధానం బట్టి స్థాయి బంధనాలు స్థితి తెలుస్తున్నాం ఒకసారి ప్రభా ఈ హోమ్ గురించి అప్పుడు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి మీరే నటించు తండ్రి ఏ రీతిగా తండ్రి అయినా మీరు మా ఫస్యని ప్రభావ బలపరచమని తండ్రి మీరే అధిక అభివృద్ధి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేసి నటించండి ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా చేస్తున్న సరిచర్ని ప్రత్యేకంగా న్యాసం చేసుకోండి అసలు అనేకలు చదువునట్లు సహాయం చేయండి నుంచి తండ్రి సూసైడ్ నుంచి ప్రభాతీ రకరకాల కష్టాలు నష్టాల నుంచి ఉద్యోగం పోయిన పరిస్థితుల నుంచి ప్రభాతం ఎన్నో తండ్రి వస్తుల నుంచి బిడ్డల ప్రభావ సరిచూసి దీనికి రక్షకు నేను ఆశ్రయించానికి చేయమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ జీవితంలో వచ్చిన స్టాఫము పాపం వచ్చే స్టాఫ్ వాళ్ళు విడుదల పొందట్లకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వదనాలు తుది తెలిస్తూ వాటికి ఈ సమయం బట్టి నీకు ఏ వదనాలు తుద్ధి తెలిస్తూ ఇప్పుడు మా నమ్మకం ఏంటంటే ప్రేంగుల గిరిజా స్థులు చెల్లించుకుంటున్నాం ఏంటంటే మీ పాదాలు మీ పాదాలు అంటే మీ కాలం నుండి మా తోట అయ్యా ఒకటి వారం పనికి వారు అంటే అయ్యా మీ పాదండి ప్రేంగుల గిరిజాగుతానికి అయా భ్రష్ట జీవితం మా జీవితంలో లేకుండా కొత్త నన్నుకరించింది ఏ ఏ విషయంలో తండ్రి భ్రషత్వం కలిగి ఉన్నాము మా జీవితంలో ఏ రకమైనటువంటి భ్రస్ మా అయ్యా నమ్మకం ఏంటండ్రి నా జీవితంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని దొరికిస్తాండి ప్రేంగులు గిన రాజాంగులు గిని తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ ఆశీర్వాదకరంగా మార్చిస్తున్నావు తండ్రి అనేకులు గొప్పగా వేలుగా ఉంటాయి మార్చి ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా చూపిన కొనిక్రేణు కాయకాయ కొందరతండి ఏమి కట్టించగలంతండి అయ్యా నమ్మకం ఏంటండి మీ చూపిన ప్రేమ ఆ యొక్క ఆశ్చర్యకైట్టు ఉంగటి మీకు ఆచరించుకుంటున్నాను తండ్రి నమ్మకమైందేవాళ్ళు పెరుగుతుంది అయ్యా నీ పాదాలు స్తోత్రాలు మీ పాదాలు నమ్మకం ఏంటండి సమయంలో చేరు వచ్చిన ప్రతిబిడ్డకి మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా వారి వారి జీవితాలను బట్టి వారి యొక్క కుటుంబ జీవితాలను బట్టి అయ్యా వారిని తండ్రి లో రాజా అయ్యా అంత దినాల్లో ఉన్నాం తండ్రి ఆ ప్రదినాల్లో తండ్రి అయ్యా అనేకమైనటువంటి అంశాలను బట్టి మీ పా మిమ్మల్ని అయ్యా మీ పాశాన్ని మీ నామం బట్టి మహోన్నతమైన నామం గొప్పనామం అయ్యా సర్వనామములతో ఉన్నతమైనటువంటి నామం నమ్మకం ఏంటంటే ప్రభు రక్షకుడు అయ్యాస్తూ వారి నామంలో తండ్రి మిమ్మల్ని ప్రార్థించడానికి అయ్యా మిమ్మల్ని కనపరచడానికి అయా మా పిచ్చినటువంటి యొక్క తరుణానికి అయ్యా నీ కొందరం తండ్రి దేవా ఎటువంటి విధంగా మీకు ఆశలు మా తను గురిస్తూ వచ్చినటువంటి యొక్క తండ్రికి నీ కొందరాలి తండ్రి అనేక సార్లు నిర్లక్ష్యం చేసే వరంగా ఉన్నంతండి ఆయన నీ దేవా నీ యొక్క తృపణం వృత్తి అయా మీరు తొలగించకుండా కృపణంలోకి నీకు ఆచరించుకుంటున్నాను తండ్రి కలిగిన రాజా సమయంలో తండ్రి అయ్యా నమ్మకే తండ్రి చూస్తున్నాం అయ్యాగ్రస్థుల శైలిలో ఉండి ఆతరు గడియల్లో చూస్తున్నాం తండ్రి అయ్యా సాయం చేయరాదేవాత అయ్యా నమ్మకం ఏంటండ్రి వారి హృదయాలను తండ్రి ఆత్మ కార్యం దొరకటానికి లోతయ్యిన హృదయంలో తండ్రి అయ్యా వారిని కలిగించడానికి అయ్యా మేము అయ్యా మీ ప్రేమను చూడటానికి అయ్యా మీ వైపు నీకు అనుగ్రహించమని ప్రతి హృదయాన్ని అయ్యా ప్రతి ఆత్మను నమ్మకం అయిందేవా ఎంతమంది అయితే తండ్రి లాక్డౌన్ తదితర పరిస్థితుల ద్వారా తండ్రి ఎటువంటి పని లేక నమ్మకం అయింది తండ్రి అయ్యా వలస కార్మికుల ప్రేమ గుడి రాజా మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ బీద ప్రజల జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద ప్రజల జ్ఞాపకం చేసుకుంటున్నా అయ్యా నమకు ఏంటంటే మురికివాడలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా అనాథులు తీసుకులేని వారు అయ్యా వధూరే అయ్యా స్త్రీలు వృద్ధులు వృద్ధులు పిల్లల్ని నమ్మకైందే వారి ఆచికుల్ని అయ్యా నమ్మకు ఏంటంటే అయ్యా పాఠం బతికేవాళ్ళు అయ్యా నమకు ఏంటంటే దింపుల పనులు అయ్యా అసలు అందరినీ మీ పాత పట్టుకుంటున్నా ఈ రోజు వారు ఆహారం బాధపడుతున్నారు తెలుకేతండ్రి మాటలు గమనించినారు అయ్యా వారి జీవితాన్ని గురించి మీ పాదాన్ని పట్టుకుంటున్నాను గురించండి అయ్యా అయ్యా నమ్మకం ఏంటంటే ఆదరించడాక అయ్యా చూపలాగా మేము ఎక్కువ చూస్తున్నాం అంతే మీరే దేవా నమ్మకం ఏంటంటే ప్రతివికి తన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నారు అని అయ్యా నమ్మకం ఏంటంటే ప్రతివిని తృప్తి శివ దేవుడుగా అయ్యా నమ్మకం ఏంటంటే పెంగిలిగిన రాజా అవి ఈ కొండల మీద ఉన్నటువంటి పుష్పసాదన మీరు కదా తండ్రి కాదు అయ్యా వీరిని ప్రజలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పోయిన స్వభావాన్ని బట్టి దేవ అయ్యా మీకు వ్యతిరేకంగా జీవించిన స్వభావాన్ని అయ్యా మిమ్మల్ని నమ్మని విషయాన్ని పెట్టి కాదు దేవా అయ్యా మిమ్మల్ని క్రునీకరించుకున్న విషయాన్ని బట్టి కాదు తండ్రి మీ యొక్క పక్కన అయ్యా మీ యొక్క మంచిగా నాన్న అయ్యా మీ యొక్క విశ్వాసన పెట్టి అయా నమ్మకం ఎంత దేవా ఎదుగుతండి రైతుల పెట్టి కొరకు ఏస్తున్నారు దేవా వచ్చే వర్షాలు మళ్ళీ వెళ్ళిపోయినైతండి అయ్యా నమ్మకం ఏంటండ్రి పెంగిల్ అయ్యా దళారీల చెట్లు మోసపోయినటువంటి చిన్న సంతారు రైతులతో నమ్మకం ఏంటండ్రి పంట పడితే అయ్యా నమ్మకమైన తండ్రి వారి సంవత్సరం తినలేరు లేవా ఇతరులకు కమ్మలే అయ్యా కృప్తులను తేరుతండి అయ్యా కరువు రాకుండా సాయం చేయదేవా అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇదే సంకరువులు తప్పుకోలేకండి అయ్యా పెంగిల్ ఏంటండ్రి అయ్యా కృప్తిని అనుగ్రహించింది తండ్రి అనుగ్రహించింది దారి చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెంగుళి రాజా ఆ యొక్క మెడతల దండ్రిని ఈ దిన వర్మని ఆచరించుకుంటున్నాను తండ్రి ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నందుకే మీ పొందాలు పెంగులని తండ్రి మహిళలు గింట రాజా యొక్క సంఘంలో తండ్రి తరుగుతున్నటువంటి మందిరాలకై మీకు పొందనాలు సంఘాలలో ఆరాధన కార్యక్రమాలకై మీకు పొందనాలు అయ్యా డిస్టెన్స్ పాటించే దాంట్లో అయ్యా శానిటేషన్ పాటించే దాంట్లో అయ్యా జ్ఞానం అని పిలిచింది కూర్చున్నాను పిలిచింది తండ్రి అయ్యా మీ పార్శ్రమ నిధులు అడుగుతున్నాను తండ్రి అయ్యా మీ నామం అడుగుతున్నాను తండ్రి మీ యొక్క నామంలో ఎవరైతే ఎవ ఏ గుంపు అయితే మీ నామంలో చేరిందో ఆ గుంపులో తండ్రి ఏ యొక్క వైరస్ తాగుతున్నారు అయ్యా నీళ్ళు చూసి తండ్రి ఈ యొక్క మందిరాల్లోకి వైరస్ తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఒక గొప్ప కార్యం చేయండి తండ్రి ఈ యొక్క వైరస్ బట్టి ఈ యొక్క ప్రాణమికను బట్టి ఈ లోకం ఈ దేశం తండ్రి దేవుడు తెలుసుకోవడానికి ప్రార్థిస్తున్నాను కృపణను తెలుసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి హయామీ వాక్యానికి మీ నామానికి హయా సేవకులతో విడు తి మీ సంఘానికి ఉన్నటువంటి వ్యక్తులు సముదాయాలను సంస్థలని అధికారులు నాయకులని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా వారి హృదయాలను దర్శించారు అయ్యా వారి హృదయాలు మార్చరా తండ్రి పైన తండ్రి తండ్రి అయ్యా నమ్మక పైన దేవాన్ని వేయడానికి దేవాలు లేకమని ప్రార్థిస్తున్నాం పెళ్లి తండ్రి ఎంతమంది అయితే దేవ విశ్వాసులు నమక పైన తండ్రి సాక్షులు నీ కొరకై సాక్షులుగా నిలబెడుతున్నారు అయ్యా సాక్షి అవుతున్నారు ఆ యాంతాలు ఆ యొక్క కఠిన పరిస్థితిని బట్టి మేము చూస్తున్నాం మరి కౌశీల గురించి కుటుంబ యొక్క ఆదరణ గురించి మేము చూస్తున్నాం తండ్రి కృష్ణాల గురించి అయ్యా మీరు గొప్పదే తండ్రి అయ్యా వారిలో మీరు తండ్రి అయ్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా వేరు మాధ్యమాల ద్వారా ప్రచురించబడుతున్నట్లు వారికి అన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే హృదయాల్లో తాకేదిగా అనేకలు తండ్రి సహాయం చేయండి దేవ పంపిస్తున్నటువంటి నమ్మకమైన దేవ దేవాహు నమ్మకం అయిన తండ్రి ఆ యొక్క హృదయాలను తాకేదిగా అక్కడ సాయం చేయండి ముప్పదంతులుగా అరవై నూరు అంతులుగా అంటే అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం ఆత్మ కార్యం జరిగే ప్రతి హృదయాన్ని తాస్తుందంటాడు పరిచయం విషయంలో పాదాలు పెట్టుకుంటుండగా అక్కడ సహాయం చేయండి దేవాహుల మధ్య ఉన్నటువంటి తీసుకుంటుంది ఎక్కడ దినండి పెద్ద దగ్గర మనం ఆపరేషన్ అయ్యా మీరు సాయం చేయండి చిన్న బిడ్డతో కృపను అనుకరించండి ఈ దిన వరకు అనుగ్రహించినటువంటి సహాయం కొత్తగా కొందా అయ్యా కృపను అనుకరించమని అయ్యా డాక్టర్ కి జ్ఞానం అనుగ్రహించమని వాళ్ళ చేతులు కాదేవా మీ చేతులని అక్కడ పెడుతూ నమ్మకం దేవాన్ని దేవ కృష్ణుని కొందనాలు ఇతరు స్వస్థతికి కొందనాడు రవి గారికి కొందనాలు ఇతరు స్వస్తికినాడు దేవరక్షణ గురించి కుటుంబ రక్షణ గురించిగా సహాయం చేయండి అయ్యా దర్శించమని ప్రార్థిస్తున్నాం నమకోండి దేవ వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థిస్తున్నాం గురించిగా మరణపెట్టి అయ్యా దర్శించండి అంటే అయ్యాచిస్తున్నాం ఆ కుటుంబాన్ని రక్షించండి ఒక సాక్ష్యం లేక మనకు ప్రేంగులు మహిళలు యాభి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యాన్ని కొన్నాళ్ళు అయ్యా బలపరిస్తుంది అయ్యా సాయం చేయండి నమకుల వరకు తోడుగా ఉండాలి కొన్నాళ్ళు ప్రేంగుల గుంట మహిళలు తండ్రి అయ్యా ఒక సాక్షిగా లేవనకు ప్రార్థిస్తున్నావు తండ్రి విక్టోరియా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యాండి అయ్యా నమకోంత్రి కాకి అయ్యా ఒక సాక్షిగా లేవనకు ప్రార్థిస్తున్నావు గారి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా కురించండి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాయి అయ్యాసుకోమని ప్రార్థిస్తున్నాం గురించి ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా చెప్పలేక నమ్మకం ఏంటంటే అయ్యా మీ కార్యం కొడుకు తీసుకండి మీకు మీరేస్తుంది అయ్యా సంపూర్ణ ఆరోగ్యం కలిగి అనేకులకు సాక్షిగా ఏవా మీ సేవ కూడా ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా తద్వారా తండ్రి అనేకలు తిరగటానికి సహాయం చేయాలి మీరు కార్యం చేస్తే ఎవరికి అయ్యా ముఖ్యంగా నమ్మకం అయిన తండ్రి అయ్యా ఆ యొక్క కుస్టి వ్యాధి వాళ్ళ కాలనీలో తండ్రి ఆ యొక్క తండ్రి బాలాజీ నగర్ ప్రాంతంలో నమ్మకం అయిన తండ్రి ఒక ఆదివారం సాయంత్రం తండ్రి గార్లు మీటింగ్ పెట్టుకోవాలని అయ్యా రక్షణ స్వార్థను వారికి ప్రకటించడానికి అయా మాకు సహాయం చేయండి తండ్రి ఇచ్చినటువంటి తెరవబడినటువంటి ద్వారా మీకు అయా ఏ విధమైనటువంటి భద్రత ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ఏ విధమైనటువంటి సహాయం ఏ విధమైనటువంటి ఆదరణ వారికి మేము కలిగించగలమాం అడిపించండి తండ్రి మీ యొక్క చేతుల అయా మీ యొక్క ఆత్మ నడుపుదలకి మేము అందరినీ మేము మీ ప్రార్థన తెచ్చుకుంటున్నాను తండ్రి అయ్యా చెప్పకాని వారం నీటి వారంటే అయ్యా మా మాటలు ఇది దేవా దాని ద్వారా ఏ ప్రయోజనం లేదువి తండ్రి అది దాని ద్వారా అయ్యా మీ మాటలు చండి తండ్రి మీరు అయ్యా మీరు నడిపించుకొని మీ కార్యం కలిగించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి వెంకట రాజా ఈ విధంగా ప్రార్చు తప్పు చెప్పుకుంటూ నమ్మకం ఆయన దేవా ప్రస్తుతం దేవా ఈ ప్రాధాన్యతలు ఎత్తు పెట్టుకుంటూ ఇచ్చిన సమయానికి ఏ క్రీస్తు వారు కృష్ణమైన ఇక్కడమ్ పేపర్ లో కొత్త జీవం కలిగిన దేవ నేను చేప నేడు నిరంతరం ఏకరీకమ్మ గొప్పదేవాసారి నేను మేమందరం ఏకరీతంలో ఒక పైన శ్రేష్టమైన నామమ్మ తండ్రి బలమైన నామామే పూజిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తున్నాడు వస్తున్నాం ప్రభా ఇంతవరకు భద్రపరిచి తండ్రినైనా ప్రభా ఈ విధంగా మేము ఆన్లైన్ లో పూడటానికి పెట్టేస్తూ చూస్తూ సమీక్షలు నేర్చుకుంటున్నాం ప్రభావ మా ప్రార్థనలు ఆలకించే దేవుడు వాటికి జవాబు ఇచ్చే దేవుడు తండ్రినైనా మేము ఎన్నో అవసరం ఘనంగా వారు తండ్రి ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఇరుకులు కష్టాలు నష్టాలు ఇటన్నింటిలో మా యొక్క ప్రార్థనలు అడిగించేవాడు నీవే తండ్రి ప్రభా మాకు సహాయం చేయవాడు నీవే తండ్రి విస్తృతం చెల్లించుకుంటున్నా మా దేవ మా తండ్రి నాయన ప్రభా ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో తండ్రి నోవ జీవితాన్ని బట్టి ఇంపైన సువాసుల మీద ఆగ్రహించారు ప్రభావ స్తోత్రం నాయన ప్రభా కనిపించాడు యథార్థవంతుడుగా మీకు కనిపించాడు మీకు స్తోత్రం నాయన ఆయన ప్రతి ఆయన కుటుంబాలంతా రక్షించారు ప్రభావ విస్తృతంగా తండ్రి మీరు చేసిన నిబంధన బట్టి కూడా స్తోత్రం చల్లించుకుంటున్నాం మళ్ళీ ఇటువంటిది మళ్ళీ ఇటువంటి ప్రళయం ఇటువంటి వర్షం రాదని నో ఈ విధంగా మానవుని మళ్ళీ నేను సంహరింపును అని చెప్పారు తండ్రి మీకు ఆ నిబంధనకు గుర్తుగా తండ్రిని ఆయన ఆ యొక్క నా ధనస్థు హోంతున్నాను అని దేవుడు గొప్ప పాపలమైన మాతో కూడా ప్రభా మీరు కుమారుని ద్వారా చేసిన నూతన నిబంధనను బట్టి స్తోత్రం తండ్రిని ఆయన ఈ కుమారుని రక్తమే ప్రభా నిబంధన రక్తంగా ఉన్నందుకు స్తోత్రం ఆయనను బట్టి ఆయన ద్వారా మాతో చేసిన నిత్య నూతన నిబంధనలు స్తోత్రం స్తోత్రం దీని ద్వారా ప్రభా మా పాపములు తండ్రి తీసివేయబడినయి తొలగింపబడినయి దుడిచివేయబడినాయి సముద్ర గాదులు పడవేయబడినాయి నీ వీపు వెనకాల పడవేయబడి తండ్రి స్తోత్రం నా దేవ ప్రభు అదే విధంగా యోగ జీవితంలో కూడా తండ్రి మీరు చేసిన కార్యం బట్టి స్థాత్ తండ్రి ఆయన ప్రభుత్వ తండ్రి ఆయన జీవితాన్ని బట్టి స్థానం చెల్లించుకుంటున్నాం ఆయన అటువంటి జీవితాన్ని మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తుంటాం యదార్థంగా నీతిగా తండ్రి మీ అందరి భయభక్తులు కలిగి ప్రభు సహాయం చేయండి మా తండ్రి మా దేవ నాయన ఎంత గొప్ప గొప్ప కార్యం చేసే దేవుడు తండ్రి లోపలంతా భ్రష్టత్వంలో ఉంది నాయన నేను ప్రతి చోట భ్రష్టత్వం తండ్రి సహాయించాడు ఇవన్నీ కూడా ప్రభావ మీరు సూచనలు ఉన్నాయి తండ్రి మీకు స్తోత్రి ప్రభా ముఖ్యంగా తండ్రి ప్రభా మా హాస్పిటల్ అనేక ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభావ తండ్రి ముఖ్యంగా నాయన ఈ యొక్క కరోనా గురించి దేవ భయంకరంగా విస్తరిస్తుంది ఆయన సహాయం చేయండి ప్రభావ నేను కట్టడి చేయగలవాడు ఆపగలిగిన శక్తి గెలవాడు మీరే నాయన తండ్రి ఇది మీతోటే సాధ్యం తండ్రి ఆయన ఎవరు ఏ డాక్టర్ ఏ సైంటిస్ట్ ఎవరికి అంత చిక్కని ఇంకా ప్రభావి వైరస్ అంటుందండ్రి సహాయం చేయండి ఇదిగో మందుగో మందు అంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభు సరైన మందు కనిపించడం లేదు తండ్రి ఆయన సహాయం చేయండి ప్రభావిరంగా విస్తరిస్తుంది ఆయన అందరి చేతులు ఎత్తేసారు ప్రభా పాలకులు ప్రభుత్వం ఎవరు ప్రభావం చేయలేని స్థితి హాస్పిటల్స్ ప్రభావ ఎక్కడ ట్రీట్మెంట్ లేని స్థితి తండ్రి సహాయం చేయండి మా దేవ కరణించండి బాగా తండ్రి ఎక్కడ చూపించడం బాదేవా జ్ఞాపకం ప్రభు అదే విధంగా ఆయన తండ్రి ఇంకా నిజమైన ఈ యొక్క ప్రభుత్వం పడిన వెంకటేశుబాయి గారి గురించి విక్టోరియా గురించి సహోదరి మరి అదే విధంగా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ముట్టని స్వస్థపరచండి ఆ యొక్క లంగ్స్ ను ముట్టం బలపరచండి ఇమ్యూనిటీ పెంచండి ప్రభావ ఆయన తండ్రి మీరే వారిని ముట్టి ప్రభావ స్వస్థపరచవలసిందిగా వేడుకుంటున్నాం వారికి దయచేసిన కొద్ది బట్టి స్వస్థలు పట్టి స్తోత్రులు నాయన వారు కరోనాతో తండ్రి మీరే బలపరిచి ఆ పోరాటం విజయం దేవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభుత్వ తండ్రి మెడికల్ తండ్రి గురించి ప్రభు నాయన తండ్రి అదేవిధంగా ప్రభావ రైతుల సమస్యల నుంచి ప్రార్థిస్తుంటున్నారు ఆయన సహాయం చేయండి ప్రభావ రైతు ఎంతగానో మోసపోతున్నీ ప్రతి విషయంలో ప్రతి చోట ఎక్స్పర్ట్ చేస్తే ప్రభావ సహాయం చేయండి ఆయన ప్రభావం చూపించండి ప్రభా అదే విధంగా తండ్రి నాయన యొక్క చర్చ గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆరాధన విషయంలో ప్రభావ మీరే సహాయం చేయండి ప్రభావన ఆరాధన సక్రమ సరిగా జరగటానికి సహాయం మా దేవ మా తండ్రి ఇక్కడ ఎటువంటి కేసులు రాకుండా ప్రభా మీరే భద్రత కాపుదేసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా దేవ మా తండ్రి నాయన అదే విధంగా ప్రభావ యోనస్సు గురించి ప్రార్థిస్తున్నాం ఆయన వారు మిమ్మల్ని గుర్తు తిరిగి మీ యొక్క ఆజ్ఞలను మీ యొక్క కలిగి ప్రభా జీవించడానికి నాయన సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా దేవ మా తండ్రిని చేసుకోండి అదేవిధంగా సువార్త ఈమెయిల్స్ మరియు మెసేజెస్ ద్వారా వెళ్తుండగా ప్రభుత్వం చేరినట్లు సహాయం చేయండి వారు ప్రభాహ యొక్క అనయ్య మీ వైపు తిరిగి సత్యాన్ని తెలుసుకొని రక్షణ మార్గం తెలుసుకొని ప్రభావ నీతి మార్గం తెలుసుకుని తండ్రి వారు మీ వైపు తిరగడానికి మీ అందరు విశ్వాసం వచ్చటానికి జీవించడానికి సహాయం చేయండి మా దేవత అదే విధంగా ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో ప్రభావిరికి వెళ్ళిన జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు ఈ విధంగా ఇంకనూ అనారోగ్యంగా ఉన్న తండ్రి చుట్టూపించను చూపించండి మా దేవాడ మొట్టని స్వస్థపరచుండ కిడ్నీస్ ను సంపూర్ణంగా రివైవ్ చేసి శరీరంలో సమస్యలని తొలగించవలసింది చూపులు ప్రభావ తిరిగి కలిసి తండ్రి అయితే ప్రభావ క్లాడ్స్ కరిగించింది చూపు కడ్డం ప్రతి తొలగించవలసిందిగా వేడుకుంటున్నాం బాదేవా తండ్రి ప్రభావ ప్రభా సహాయించి ఆయన ప్రభావ తొలగిం చేసుకున్న ధైర్యపరచు బాగుంది అదేవిధంగా ప్రభు నాయన తండ్రి ఆయన చిన్న దాసుల గురించి ప్రార్థిస్తున్నా ప్రభావ తండ్రి నైనా ఈ రోజు ఆపరేషన్ మీరే సహాయం చేసి ప్రభుత్వ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సహాయం చేయండి మీరే బలపరచండి ప్రభావ నేను డాక్టర్ కావాల్సిన నడిపింపు మీరే దయచేవాల్సిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి మా దేవాలయం చేసుకోండి ప్రభావంగా నేను తండ్రి అయినా అదేవిధంగా కృష్ణ పాప గురించి తండ్రి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్య శక్తి బలం దయచేసి విధంగా జీవితానికి చేయండి రవిని గురించి ఏర్పాటు చేసుకోండి ఇచ్చే స్వచ్ఛత పరిచయం తల్లి మీరైతే తిరిగి నమ్ముకోవడానికి సహాయం చేయండి ప్రభు నైనా తండ్రి ఆయన వెళ్తుండగా ప్రభా వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ఆయనతో మాట్లాడటానికి ప్రభావ తండ్రి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన ప్రభ మీరే తండ్రి ఈ సమయంలో ఆయన ఇంకొక ఎవరైతే అనారోగ్యం కూడా అందరినీ జ్ఞాపకం చేసుకుని పుట్టి స్వస్థపరచండి ముఖ్యంగా కరోనా బారిన పడినని జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం ధైర్యం ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన ప్రభ ఇంకనే తండ్రి ముఖ్యంగా ఆయన బాలేజీ నగర్ లోప్రకాల సువార్త జరిపించాలని కోరుకుంటుండగా సహాయం చేయండి దాంతో ప్రభావం వారి సహాయం చేయండి సిద్ధపరిచి ప్రార్థనతోనూ వాక్యంతోనూ తండ్రి ప్రభు సిద్ధపడడానికి ఆ ప్రాంతాన్ని సిద్ధపరచడానికి ప్రభుత్వం కావలసిన ప్రార్థిస్తున్నాయి మా యొక్క ప్రార్థన దేవుడుగా ఉన్నందుకు వాడికి జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు చెల్లిస్తూ మమ్మల్ని మా సమస్తం చేసుకుంటే కొద్ది ప్రార్థన స్వీకరిస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రిని చివరి ప్రార్థన నేను చేస్తాను సాయం గైడ్ ఇచ్చినారు పరిశుద్ధ వరకు తండ్రి వదనాలైన కృపగల దేవుడు మీకు సోదనాలు తండ్రి సవై గర్షకాలం అంతా కాపాడి సజ్జుల కళ్ళు పెట్టి ఈ యొక్క నూతన దినపించినందుకు మీకు ఎంత వదనాలు ముఖ్యంగా అయినా మీ మిమ్మల్ని స్వతించలాన మేలు కదప మీ యొక్క స్వరం విలులాగ పరిచేందుకు మీకు ఎంతో వాదనాలు పక్షుధత్తు జీవించడానికి సాక్షిగా ప్రభావ ప్రస్తుతం నుంచి బయటకి తీసుకుంటే సంఘాలను బయట తీసుకుంటాం ఎందుకంటే ప్రస్తుతత్వము సంఘంలోనే స్టార్ట్ అవుతుందని నిర్దేశం రాష్ట్రపత్రికలు చూపించాడు ప్రభావ సత్యాన్ని ప్రేమించగా దుర్నీతి అభ్యాసంగా వాళ్ళందరినీ పోషపరుచుడికి పోషపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపిస్తున్నాడన్న వాక్యం అక్కడ నేను చూస్తాం నేను కాబట్టి మేము సత్యాన్ని ప్రియించి మీ వరకు జయించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించబడ్డ ప్రతి అంశంలో విజయం అనుగ్రహించింది మీ చేర్చుకోండి వాటికి తగిన సమయంలో విజయం అనుగ్రహించి చిన్న బిడ్డలు గురించి ప్రార్థించడం కావాలి చికెన్ల అద్భుతాలు చేసుకూర్చండి డాక్టర్లను మీరే అదుపులోకి తీసుకోండి మీ కంట్రోల్లో తీసుకోండి వాళ్ళు చేసిన ప్రతి విషయంలో సర్జరీస్లో మీరే సహాయకులు ఉండే నడిప మంచి జ్ఞానం అనుగ్రహించండి నడిపించండి ఈ బిడ్డలందరినీ అభిరాములు ప్రవ్వాళ్ళు కృష్ణిలందరినీ మీ కొరకు సాక్షి పెట్టండి స్వశకం దయచేసి రెస్టరేషన్ అనుకరించి మనం ప్రార్థిస్తున్నాం ఆయన వైరస్ విజృంభించి ఉండగా ప్రభు మీరు ముందుగా హెచ్చరించారు అవును ప్రభావ కష్టక్రమం మీద పాపం మీద అతి క్రమం మీద ఇది మీరు విజృంభిస్తుందని మీరు చూపించడం వారి పట్ల కలిక చూపించి మనం ప్రార్థిస్తున్నాం వారి విషయండి అందరినీ మీ చక్కగా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తన్మ యొక్క అతను అంశం మీద విజయం అనుకరించి మినిస్ట్రీని మీరే సహాయకులు నడిపించామని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధ్యక్ష కృపో పరిశుద్ధాత్మకంగా సహవాసం ఎప్పుడు మనందరికి సదాకాలం ముఖ్యంగా అనారోగ్యంగా బిడ్డలందరికీ తోడై ఉంటును కాకపోతే